మమ మిమాం ప్రసూప్త సజీవయతి అఖిల శక్తిధరస్వదానా అన్యా హస్త్రవణత్వాదీన్ ప్రాణాన్నమో భగవేషాయతుభ్యం ఓ దయానంద దయాచరణ మనసా స్మరామి దిరసా నమామి ఈ శ్లోకం నాతో చెప్పండి మనోబుద్ధ్యహంకారచిత్ని నాహం న్రోత్రజిహ్వా న్రాణనేత్ర నోమ భూమి నేజో నవాయనందరు శివోహం శివోహం ఇక్కడ సూక్ష్మశరీరము నేను కాను సూక్ష్మశరీరం అంటేనే దట్ ఇట్ సెల్ఫ్ ఈ అది నేను కానని అర్థం అది ఎంత సూక్ష్మమైనా ఏదైనా సరే అండ్ ఇంద్రియాలు నేను కాను నా శ్రోత్రం నా జిహ్వా న్రాణ నేత్రం ఇవేవి నేను కాను నోమ భూమి న తేజో న వాయు अंत पंचभूता अटे पंचभूता पंचभौतिक देहम कदा देहमने की चाल अद्भुतम अर्धम देहमेंट अर्दमेटे दहन योग्यवाद पनी दहना पनी दहन योग्यवाद अमी శరీరం అంటే బాగుంటుంది కదా బాగుంటుంది శరీరం అంటే అర్థం ఏమిటో తెలుసా శీర్యమాన స్వభావత్వాత్ శరీరం అంటే అలా శిథిలమైపోతూ పోతూ ఉంటుంది అంతే కదా నలభైలో ఉన్నట్టు యాభైలో ఉండలేం యాభైలో ఉన్నట్టు అరవైలో ఉండలేం ఒక్కొక్క వయసు పెరిగే ఒక్కొక్కటి ఒక్కొక్కటి శిథిలం శిథిలం శీర్యమైపోతూ ఉంటుంది శీర్యమానం అలా శిథిలం అయిపోతుంది ఎనభై ఏళ్ళు మాట తగ్ మారిపోతుంది చూపు సన్నగిల్లుతుంది చెవులు తక్కు అయిపోతాయి నడవలేము కూర్చోలేము తింటే అరగదు తినకుండా ఉండలేము అన్ని శరీరానికి వచ్చేటువంటి వికారాలు సరే స్వామి అయితే దేహం అంటే అది శరీరం అంటే అది ఇంకోటి ఉంది కళేవరం అని పేరు కదా దీనికి ఏమిటనంటే వ్యాధిగ్రస్తం కళేవరం ఈరోజు తలనొప్పి టాబ్లెట్ వేసుకున్నాం తగ్గిపోయింది రేపు మళ్ళీ నడువు నొప్పి రెండు రోజుల తర్వాత తర్వాత మళ్ళీ దాన్ని ట్రీట్మెంట్ ఇచ్చుకున్నా తగ్గిపోయింది మళ్ళీ మోకాలు నొప్పి పోనీ దానికి ట్రీట్మెంట్ ఇచ్చాం ఏదో జరిగింది అనుకోండి కళ్ళు బాగా కనపడట్లేదు సరిగ్గా అంటే కళేబరం అంటే అర్థమేంటే ఏదో ఒక జబ్బు ఏదో ఒకటి అనీజినెస్ ఉంటూనే ఉంటుంది బికాస్ ది హిజ్ ఎందుకని వ్యాధిగ్రస్తం కళేవరం రోగాలకి పుట్టిన ఇళ్ళు అనమాటది The care of address for all diseases is body. <laughs> this is the care of address. For all diseases. Anni jabbulukki ito aak manchi. Illu. Safe place anamata. For any disease. To abide with it is a safe place. Kabattu dehamu anna ade. Shriramu anna ade. Kalebaram anna ade. Inke eva antam anand dinni. Inke eva na perel unna ya. Inke eva na perel unna. Inke eva na perel unna. Inke eva da eva undi perel unna. కాబట్టిక్కడ పంచభూతాలు నేను కాను అని అంటే పాంచభౌతికమైనటువంటి దేహం ఏమైనా ఉందా ఏమిటి తను తను ఓకే తను హ్యాజ్ ఇట్స్ ఓన్ మీనింగ్ అగైన్ తను ఇస్తారే సో ఇదేంటంటే అలాగా పెరిగిపోతూ ఉంటుంది పెరిగి పెరిగి పెరిగి నశించిపోతుంటుంది ఎనీ శబ్దం హ్యాజ్ ఇట్స్ ఓన్ దాంట్లో ఉండేటువంటి శరీరం అన్న తర్వాత డిక్లెన్షన్ అంతే కదా అస్థి జాయతే జాయతే దగ్గర మళ్ళీ వపు అంటారు వపు శబ్దం దీనికి వపుష్ ఉంది బోల్డ్ ఉన్న అన్నిటికీ అర్ధాలు ఇలాంటివే శరీరానికి ఎక్కడ కూడా అమరంలో మంచి అర్థం ఇవ్వలేదు కాకపోతే ఒకటి ఏంటంటే ఒక సాధకుడికి మాత్రం శరీర మాద్యం కలు ధర్మ సాధనం ఇట్ ఈస్ ఏ ధర్మ సాధనం ఎందుకు ధర్మ సాధనం బికాస్ ఇట్ టేక్స్ యూ అండ్ ఇట్ మేక్స్ యూ టు రీచ్ మోక్ష మోక్షాన్ని అందుకునే ఈ శరీరం పనిచేస్తుంది ఏది మానవ శరీరం ఇంకా మిగతా ఏది కాదు మానవ ఉపాధి సో ఓకే ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచభూతాలు కూడా నేను కాను అని అంటే ది ఈజ్ ది హోమోజీనియస్ మిక్స్చర్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఏది మన శరీరం దీంట్లో జలతత్వం ఉంటుంది పృథ్వీతత్వం ఉంటుంది అగ్నితత్వం ఉంటుంది వాయుతత్వం ఉంటుంది ఆకాశతత్వం ఉంటుంది ఈ ఐదు తత్వాల్లో ఏ ఒక్కటి పోయినా శరీరం పడిపోతుంది అందుకనే చూడండి కొంతమందికి డిహైడ్రేషన్ వచ్చేసి ఫ్లూయిడ్స్ అన్నీ వెళ్ళిపోయాయి అనుకోండి చచ్చిపోతాడు మనిషి డెర్ఫోర్ వెంటనే వాళ్ళకి ఐవీ ఫ్లూయిడ్స్ పెడతారు ఐవీ పెడతారు అంటే ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు లోపలికి అవునా కాదా, సో వాటర్ పోయిందని అంటే చచ్చిపోతాం మనం మొత్తం పోతుంది ఇంకేం లేదు ఇంకా లోపల ఉన్న ఫ్లూయిడ్స్ అన్ని పోయిందని మనిషి చచ్చిపోతాడు లోపల ఉన్న వేడి పోయిందని ఉష్ణం మనిషి చచ్చిపోతాడు అర్థమైందా లోపలంతా కూడా పృథివీ తత్వం ఎముకలు మాంసము ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అలాగా అలా శిథిలమైపోతే మనిషి పోతాడు అంటే ఏ ఒక్క తత్వం పోయినా మనిషి పోతాడు ప్రాణం పోతే వెంటనే పోతాడు ఇంకే తేడా ఎక్కువ టైం ఉండదు ప్రాణం పోతే వెంటనే పోతాడు సో ప్రాణం ఈజ్ వెరీ సౌక్ష్మ్యం పృథ్వీ కంటే జలం జలం కంటే అగ్ని అగ్ని కంటే ప్రాణం సౌక్ష్మ్యం సో అందువల్ల ఏంటంటే ప్రాణం పోగానే వెంటనే పోతాడు ఆకాశం అనేది ఇంకా అసలు ఆ రూపం లేదు కనుక దెర్ ఈజ్ నో ఆకాశ ఆల్సో దేర్ కదా కాబట్టి ఇక్కడ పంచభూతాలు నేను కాను అంటే ఇక్కడ శంకరుల యొక్క అప్రోచ్ ఎలా ఉందనంటే అసలు ఇవన్నీ ఎలా తయారైంది ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ ప్రాణమయంతో కూడుకున్న ఇంద్రియ శక్తి కాని అలాగనే ఈ సూక్ష్మ శరీరం కానీ ప్రాణశరీరం కానీ సూక్ష్మ శరీరం కానీ స్థూల శరీరం కానీ ఇవన్నీ కూడా ఎలా తయారైంది అంటే మనకు మాయకి మూడు గుణాలు ఉన్నాయి త్రిగుణాత్మిక మాయా ఏమిటి త్రిగుణాత్మిక సత్వ రజస్సు తమస్సు ఈ మూడు గుణాలు మాయకి ప్రధానమైనటువంటి గుణాలు ఈ మూడే మాయకి స్వరూపం అంతే మాయ ఉనికికి మూడే ఉంటాయి ఇప్పుడు ఈ సత్వగుణంతో పంచ భూతాలు కలిస్తే అంటే ఆకాశం వాయు అగ్ని నీరు భూమి పంచ సూక్ష్మభూతాలు కనుక సత్వగుణంతో కలిస్తే మనకు సూక్ష్మ రూపం సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది మనస్సు బుద్ధి చిత్తం అహంకారం దీనివల్ల ఈ కాంబినేషన్లో అదొస్తుంది ఓకే ఇంద్రియ సమూహం ఉంది చూసారా ఇది దేనివల్ల వస్తుందంటే రజోగుణంతో పంచ సూక్ష్మ భూతాలు కలిస్తే బాగా చూడండి రజోగుణంతో పంచ సూక్ష్మభూతాలు కలిస్తే ప్రాణమయం వస్తుంది అంటే ఇంద్రియాత్మకమైనటువంటి ఉపాధి వస్తుంది ఇంద్రియాలన్నీ కలుసున్నటువంటి ఉపాధి వస్తుంది సూక్ష్మ శరీరం వేరు ఇంద్రియ ఉపాధి వేరు బాగా గుర్తుపెట్టుకోండి సో ఇంద్రియ ఉపాధి ఈజ్ డిఫరెంట్ సూక్ష్మ శరీరం ఈజ్ డిఫరెంట్ ఇప్పుడు మూడోది తమో అంటే జడం తమో పంచ స్థూల భూతాలు అంటే వ్యాకరణమైనటువంటి అంటే వ్యక్తమైనటువంటి పంచ సూక్ష్మ పంచ స్థూల భూతాలు తమోగుణంతో కలిస్తే దేహం వస్తుంది కాబట్టి సత్వగుణంతో సూక్ష్మభూతాలు కలిస్తే అంతఃకరణ రజోగుణంతో సూక్ష్మభూతాలు కలిస్తే ఇంద్రియ ఉపాధి ప్రాణం అలాగనే తమో గుణంతో స్థూలభూతాలు కలిస్తే దేహం అంటే ఇవి ఇవి కలవడం వల్ల వచ్చిందే కానీ నేను ఎవరి వల్ల వచ్చాను నేను రాలేదు నేను పోరు నేను నేనే ఓకే నాకు రావడమూ లేదు నాకు పోవడము లేదు నన్ను ఎవడు రప్పించలేడు నన్నెవడు పంపలేడు మరి స్వామి జీవ మరి జీవుడు ఎక్కడి నుంచో వచ్చి తల్లి గర్భంలో ప్రవేశమై అక్కడ పిండమై అక్కడ నుంచి ఇలా ఉపాధి పొంది ఇలా బయటకు వచ్చి ఇప్పుడు జీవుడుగా తిరుగుతున్నాడు కదా ఓకే నో డౌట్ అది చిదాభాస దట్ ఈస్ కాల్డ్ జీవ నేను అనే వృత్తి అంతే బస్ ఇఫ్ యు రిమూవ్ ద వృత్తి దట్ అహం ఏదైతే ఉందో ఆత్మ ఆత్మ అంటే ఏంటి అంతటా నిండి నిబుడీకృతమైనదే ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నదే ఇప్పుడు నేను అనుకుంటే అది వ్యక్తమవుతుంది ఒక ఉపాధికి పరిమితం అవుతుంది ఆ అనుకోవడం పక్కకు పెట్టేస్తే స్వరూపమై ఉంటే అంతటా నిండి ఉండేది వాడే అందుకనే ఈశ్వర సర్వభూతానా హృదయర్జున తిష్టతి అంతేకాదు భగవద్గీతలో చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమితి అభిధీయతే ఏతద్యో వేత్తి క్షేత్రమితి వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ అంటే దీని శరీరం అన్నారు దీని తెలుసుకునేవాడెవడు శరీరీ శరీరజ్ఞ శరీరీ అంటే శరీరాన్ని కలిగి ఉన్నవాడు శరీరం అస్య అస్థితి శరీరీ కదా అంటే శరీరం ఒకటి దాన్ని తెలుసుకునేవాడు శరీరి కాని ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి అంతటితో ఆపలేదు కృష్ణుడు క్షేత్రజ్ఞం మాం విద్ధి సర్వక్షేత్రు భారత ఆ క్షేత్రఘ్ఞుడు ఎవడో కాదు నేనే నా దగ్గరికి వచ్చాడా వాడు ఈ శరీరంలోనే కాదు అన్ని శరీరాల్లోనూ వాడే ఉంటాడు మొత్తం అంతా వాడే అయి ఉంటాడు సర్వము తానైన ఇప్పుడు వాడు నన్ను పొందకుండా క్షేత్రజ్ఞుడిగా ఉన్నాడా ఈ క్షేత్రంలో మాత్రమే ఉంటాడు వాడు క్షేత్రజ్ఞత్వాన్ని కూడా విడిచిపెట్టి నన్ను పొందాడా నన్ను తెలుసుకున్నాడా నా స్వరూపమయ్యాడా వాడంతటా తానే ఉంటాడు ఎక్కడ చూసినా వాడే ఏది చూసినా వాడే ఏది అక్కడ స్త్రీ ఉపాధి అక్కడ పురుష ఉపాధిలోనూ నేనే జడమైనా నేనే చేతనమైన అందుకనే స్థావరం జంగమం వ్యాప్తం సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమహ గురువు ఈ శరీరం నువ్వు కాదని చెప్పడానికి గురువు అక్కర్లేదు అని మనకే అనుభవం వస్తూ ఉంటుంది మనకే ఎంతో కొంత అనుభవం ఉంది గురువు నువ్వు జీవుడివి అని చెప్పడానికి గురువు అక్కర్లేదు ఎందుకని నాకు బాగా తెలిసి ఇది వదిలేస్తే నేను పోతాను ఎక్కడికో నేను జీవుణ్ణి శరీరం పట్టుకుని వచ్చానని అది నాకు బాగా అనుభవ నా అనుభవం దానికి మళ్ళీ గురువు గారు వచ్చి ఒక ఐదు సంవత్సరాలు నువ్వు ఈ శరీరం కాదు నువ్వు జీవుడివి అని ఎస్టాబ్లిష్ చేయక్కర్లేదు ఇట్ ఇస్ ఆల్ ఎవిడెన్షియల్ ఫ్యాక్ట్ నాకు బాగా అనుభవంలో ఉంది బట్ గురువు నాకు దేనికి కావాలి అంటే నువ్వు దేహం కాదు నువ్వు జీవుడు కాదని చెప్పడానికి కాదు నువ్వే ఆ పరమాత్మ అని చెప్పడానికి తత్ త్వమసి అని చెప్పడానికి అంటే ఆ తత్పద వా తత్పద లక్ష్యార్థమైన చైతన్యము త్వంపద లక్ష్యార్థమైన చైతన్యము ఏదైతే ఉందో అదే ఏకమై ఉందని ఆ ఏకత్వాన్ని నిరూపించడానికే గురువు కావాలి ఆ ఏకత్వ సిద్ధిని నాకు అందించడానికే గురువు కావాలి అర్థమైందా కాబట్టి ఇక్కడ శంకర్లు అంటున్నారు స్థూల ఉపాధి నేను కాను ఇంద్రియ ఉపాధి నేను కాను సూక్ష్మ ఉపాధి నేను కాను ఇవేవి నేను కాను మరి ఎవరిని నేను ఇవేవి కాను అని అంటే ఏదో ఒకటి అయి కదా అది ఎవరు బాగా ఆలోచించండి ఒకసారి సీతమ్మకి పెళ్ళయింది సీతాదేవికి పెళ్ళయింది ఆవిడ చిన్న ఆవిడ రాజుల్లో క్షత్రియ వంశంలో ఎలాగుంటుందని అంటే ఒక ఆచారం ఆడపిల్లకు పెళ్లి చేస్తారు కదా ఆ మండపంలో ఎవరు ఆడవాళ్ళు రారు పెళ్ళిళ్ళకి పెళ్లిళ్ళకి ఆడవాళ్ళు ఎవరు వెళ్లరు ఈవిడతో పాటు పెళ్లి కూతురితో పాటు ఒక చలికత్తె ఉంటుంది అయితే ఆ చెలికత్తెని సీతమ్మ వారు ఎలా ఉంటుందంటే వీళ్ళని ఒక రకంగా చెప్పాలంటే ఇలా మూడు ముళ్ళు వేడివేతడు తీసుకెళ్ళిపోతారు అంతే ఇంకేం ఉంచరు ఇంకక్కడ ఆడపిల్ల పెళ్ళి ఆయన వెంటనే ఆడపిల్లని తీసుకెళ్లిపోతారు ఇంకేం ఉంచరు మిగతా వర్ణాల లాగా ఏడవుడాలుబో సాగనంపుడాలు అప్పగింతలు కప్పగింతలు ఏమి లేవు ఇంకా వీళ్ళు పెళ్లి అయిపోయిన పట్టుకుపోవడమే ఇంకంతే నథింగ్ డూయింగ్ ఎప్పుడైతే అప్పుడు వెంటనే తీసుకెళ్లిపోతారు సో ఇది పద్ధతి అదే సీతమ్మ వారి యొక్క వివాహమైంది చెలికత్తె కూడా వెళ్ళిపోయింది అయోధ్యకి అంతఃపురానికి అంతఃపురంలో ఒకరోజు సాయంత్రం పూట రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఆడుకుంటున్నారు అక్కడ ఆడుకుంటుంటే సీతమ్మ వారు ఏంటంటే అక్కడ కూర్చొని ఉంటే ఈ చెలికత్తకి డౌటు ఆ శత్రుఘ్నుడి మీద చేపి చూపించి వేలు చూపించి ఏనైనా రాముడు అడుగుతుంది అడిగితే సీతమ్మ అలా చూస్తూ కాదు ఓ వెంటనే డౌట్ వస్తుంది మళ్ళీ మళ్ళీ లక్ష్మణుడి మీద చేయి ఓ ఈయనేమో రాముడు అని వెంటనే సీతలా చూసి కాదు అంటు మళ్ళీ భరతుడి మీద చేయి పెడుతుంది ఈయన రాముడని మళ్ళీ చూస్తుంది కాదు అంటుంది ఇక మళ్ళీ చేయి పెట్టక్కర్లేదు ఎందుకని ఇంక మిగిలిండేది ఎవరు రాముడే మూడు పోయాయి మనోబుద్ధి అహంకార చిత్తాని నచత్రజిహ్వం నాణనేత్రం రెండోదే నవ్యోమ భూమి న తేజోన వాయు మూడు అయిపోయింది ఇంక మిగిలిండేది ఎవరు చిదానందరూపహం శివోహం ఇంకా మిగిలిండేది అదే కదా సో ఇప్పుడు ఆవిడ వేలు పెట్టదు సీతమ్మ చెప్పదు అప్పుడు ఈ చెలికత్త ముగ్గురు కాని తర్వాత పారిశేష న్యాయం లెఫ్ట్ ఓవర్ న్యాయం వాట్ ఎవర్ ఈస్ దేర్ దట్ ఈస్ రిమైనింగ్ అది చూసి చెలికత్తె చేయి పెట్టదు అప్పుడు సీతమ్మను చూసి ఇలా చూస్తు నవ్వుతుంది సీతమ్మ కూడా నవ్వుతుంది మీన్స్ నీకు నవ్వు ఎందుకు వచ్చింది రాముడు ఎవరో నువ్వు గుర్తించావు ఆనందం కలిగింది ఆనందము సత్యం అలాగనే ఇక్కడ కూడా అసత్యాలనే సత్యంగా అనుకున్నంత ఏడుస్తూ ఉంటాం ఎప్పుడైతే అసత్యాలన్నీ తొలగించి సత్యం ఆవిష్కరణమైనప్పుడు హా హా హావు అంటే ఏంటి ఇదే హావు అంటే అన్ని బడలికలు తీరి ఒక శాంతత ఒక నిదానం ఏర్పడ్డప్పుడు కలిగేటువంటి రెస్పాన్స్ అదే అక్కడ కూడా ఉపనిషత్తులో శిష్యుడికి కలిగింది హావు ఒక శాంతత ఇక్కడ కూడా ఏంటంటే నేను సూక్ష్మ శరీరం కాను నేను ఇంద్రియ ఉపాధులు నేను కాను స్తూల శరీరం నేను కాను ఇప్పుడు మిగిలి ఉండేది మీరే ఇంకంతే అయిపోయింది వెళ్ళిపోండి అంటే ఇక్కడ అలా కుదరదు చెప్పాలి మీరెవరో మీకు తెలియ చెప్పాలి ఆ చెప్పే సామర్థ్యం ఉండాలి చెప్పేవాడికి ఎందుకని తానై ఉంటే అది చెప్పగలడు తానది కాదనుకోండి చెప్పలేడు కాబట్టి ఇక్కడ మీకు చక్కగా శంకర్లు చాలా అద్భుతమైన వాక్యంతో అంటున్నారు చిత్ ఆనంద రూప మూడు శబ్దాలు వ్యక్తం చేశారు ఇక్కడ చిత్ ఆనందం అండ్ రూపం ఈ రూపం అంటే మీరు దీన్ని కలిపేయకండి చిదానంద రూప చిదానంద రూప అని చిద్రూప ఆనందరూపశ్చాపి అని కలపచ్చు కానీ అలా కాదు చిత్ ఆనందం రూపం ఈ మూడింటిని విడగొడితే కానీ అర్థం కాదు ఇక్కడ చిత్ అంటే ఏమిటి చిత్ అంటే చైతన్యము చైతన్యం అంటే ఏమిటి ఎరుక అవేర్నెస్ అర్థమైందా అవేర్నెస్ అంటే ఇప్పుడు బాగా చూడండి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను అని అనుకుంటూ బ్రతకలమను మనం అనుకో అక్కర్లేదు నేను అనే అవేర్నెస్ నాకు ఐఎమ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ మై సెల్ఫ్ వితౌట్ మై బుద్ధి ఐఎమ్ అవేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఇఫ్ ఐ వాంట్ టు నో సంథింగ్ దెన్ ఐ ఆపరేట్ మై బుద్ధి నాకు బుద్ధి ఎప్పుడు కావాలి దేనైనా తెలుసుకునేదాన్ని అన్య వస్తు గ్రహణానికి బుద్ధి కావాలి అన్య వ్యక్తిని గుర్తించడానికి బుద్ధి కావాలి అన్యమైన దాన్ని స్ఫురింపజేయడానికి బుద్ధి కావాలి కానీ నన్ను నేను ఇచ్చేయడానికి బుద్ధి అక్కర్లేదు అందుకనే ఎవరైనా బుద్ధి లేనివాడు అని తిడితే చక్కగా హాయిగా ఆత్మస్వరూపం అని అర్థం ఎవడైనా ఎవరైనా బుద్ధి లేనివాడు అని తిడితే బాధపడకండి అబ్బా ఆత్మస్వరూపమై ఉన్నారని అర్థం అనమాట నేను నేనుగా వ్యక్తం అవ్వడానికి బుద్ధి అక్కర్లేదు ఇప్పుడు మీరు నన్ను గుర్తించాలంటే బుద్ధి కావాలి ఆ బుద్ధి అక్కడ ఏంటంటే చిత్తం వచ్చి బుద్ధి వచ్చి అక్కడ ఆ ఆ లోపలంతా కూడా ఆ మిషనరీ వర్క్ చేయాలన్నమాట పరిపూర్ణానంద అంటే ఆ రూపం చూపించాలి మీకు నా ఫేస్ చూపించాలి నా హావభావాలు నా చేతులు నా మాట తీరు నా నడక అన్నీ మీకు అక్కడ లోపల జరుగుతూ ఉంటుంది వెన్ యూ వాంట్ టు సీ మీ వెన్ యూ వాంట్ టు సీ సంథింగ్ ఎల్స్ యూ వాంట్ టు యు యూ రిక్వైర్ బుద్ధి వెన్ యూ వాంట్ టు రికగ్నైజ్ సంథింగ్ ఎల్స్ యూ వాంట్ కానీ మీకు మీకే కావాలనుకున్నప్పుడు బుద్ధి అక్కర్లేదు బుద్ధి అవసరమా నా దట్ ఈస్ సెల్ఫ్ ఎవిడెంట్ ఫ్యాక్ట్ అంటే ఆత్మవేద్యము ఇట్ ఈస్ నాట్ పరవేద్యము ఇదేంటి ఆత్మవేద్యము నాకు నేనే వ్యక్తమవుతూ ఉన్నాను నా వ్యక్తత్వానికి నా ఉనికికి నా అవేర్నెస్కి బుద్ధి యొక్క అపేక్ష లేదు अर्थम अपेक्ष की ना, ना युक्त उ व्यक्त बुद्धि ओख अपेक्ष अदे इंकोटते दाखिल बुद्धि कावाली द्वैता बुद्धि कावाली अद्वैता की बुद्धि अंदकनेट ची एवरोन अद्वैत की बुद्धिना थैंक गाड़ हंड्रेड पर्सेंट करेक्टेद ద్వైతికే బుద్ధి కావాలి అద్వైతికి బుద్ధి అక్కర్లేదు ఎందుకని స్వరూపమే ప్రకాశిస్తూ ఉంటాడు వాడికి బుద్ధి ఉంటే ప్రమాదం అద్వైతం లేదక్కడ బుద్ధి వచ్చిందా ప్రమాదం అక్కడ అద్వైతం లేదు ఇంకా అద్వైతం అంటే బుద్ధి లేదు అర్థమైందా బుద్ధే లేదక్కడ ఎందుకుంటుంది బుద్ధి ఎప్పుడైతే నేను అనే అహంవృత్తి వ్యక్తమైందో ఆ అహంవృత్తి నిలబడడానికి నిలబెట్టుకునేదానికి బుద్ధిని ఉపయోగించుకోవాలి అసలు అహం వృత్తి అనేదే పడిపోయి అహం అహంగా అహం అహంతయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణ సద్ అహమహంతయా స్ఫురతి నేను నేనుగానే వ్యక్తమవుతున్నాను నేను నేనుగానే ప్రకాశిస్తున్నాను కానీ నాకు బుద్ధి అపేక్ష లేదు కావాలా నాకు బుద్ధి అపేక్ష అక్కర్లేదు బాగా ఆలోచించాడు నాకు బుద్ధి యొక్క అపేక్ష అక్కరలేదు లేదు ఎందుకని నేను నేనుగా ఉండదలుచుకున్నాను నేను నేనుగా ఉండదలుచుకున్నప్పుడు నాకు దేని అపేక్ష లేదు నేను వ్యక్తమై వృత్తిత్మకమైతే నాలో ఇంకొక ప్రపంచ భావన కలిగినప్పుడు ఈ ద్వైత ప్రతీతి ఎప్పుడైతే వస్తుందో ఈ ద్వైత ప్రతీతం ఎక్కడుంటుంది బుద్ధిలోనే ఉంటుంది ఎక్కడైతే బుద్ధి పడిపోతుందో అక్కడ ద్వైత ప్రతీతం ఉండదు అద్వయ స్వరూపమే ఆత్మ కాబట్టి ఇక్కడ చైతన్యము అని అంటే ఎరుక ఎరుక అంటే నేను నేనే వ్యక్తమవుతూ ఉన్నాను నాకు నేనే సాక్షిని నాకు నేనే నాకు నేనే వ్యక్తమవుతూ ఉన్నాను సెల్ఫ్ ఎఫల్జెంట్ అంటారు దాన్ని ఆత్మవేద్యము ఆత్మప్రకాశము అది అర్థమైందా కాబట్టి ఆ చైతన్యము ఇక్కడ నేను అనేదానికి ఒక లక్షణంగా చెప్పారు ఇక్కడ స్వరూపంగా ఇక రెండవది నాకు బుద్ధి ఉన్నప్పుడు ఇది కావాలి అనే కోరిక పుడుతుంది అంటే వెలితి వెలితి అంటే కొరై తమిళలో ఏమంటారు దాన్ని కొరై కొరై అంటారా కురయ కురై ఓకే కురై ఓకే కొరై అంటే ఇరుమల్ కురకెరకు ఇరుమల వరద కురై ఓకే కురయుండ్రు మిల్లై మలమూర్తి కన్నా మలయప్ప సో కురయొండ్రు మిల్లై ఓకే రైట్ పో కురై అంటే నాకు ఇది కావాలి అన్నానంటే నాకు లేదు కాబట్టి కావాలి అని అంటున్నాను అంటే లేనితనం ఏంటి లేనితనం దేని చూపిస్తుంది కురై ఒక లాకింగ్ ఒక వెలితిని చూపిస్తుంది ఆ వెలితిని పూడ్చుకునేదానికి నాకు కోరిక ఆ కోరిక నన్ను ప్రవృత్తి చేస్తుంది అది తెచ్చుకుంటే బాగుంటుందని బయటికి వెళుతాను దానికోసం బయటికి వెళుతున్నాను కర్మ చేస్తున్నాను ఫలాన్ని పొందుతున్నాను ఫలాన్ని తీసుకుంటున్నాను లోపల ఆ ఫలంతో వెలితిని మూస్తున్నాను సో ఇంత ప్రాసెస్ జరుగుతుంది మళ్ళీ ఫలంతో వెలితిని మూసాను కదా కొరతని ఆ కొరతని మూసిన తర్వాత ఇది ఎంతోసేపు ఉండదు మళ్ళీ ఫలం పక్కకపోతుంది మళ్ళీ వెలితి పైకొస్తుంది మళ్ళీ ఇది కావాలి ఇది ఉంటే స్వామి చాలా బాగుంటుంది ఇది ఉంటే బాగుంటుంది మళ్ళీ కోసం కర్మ ఆ కర్మ చేయడం ఫలం తెచ్చుకోవడం మళ్ళీ దీన్ని మూత పెట్టడం కొంతసేపు ఉండడం మళ్ళీ ఇది పడిపోతుంది మళ్ళీ వెలితి పైకి సో కురై ఎండ్రూ కురై దాన్ ఫర్ ఎ జీవా ఆల్వేస్ ఈస్ కురై ఎప్పుడు ఏదో వెలితి ఏదో ఒకటి అందుకనే ఎవరినైనా చూసి ఎలా ఉన్నారండి అని అంటే చాలా బాగున్నానండి చాలా ఆనందంగా ఉన్నాను నాకు ఏమి ఇది లేదండి హాయిగా ఉన్నాను అన్న వ్యక్తి ఎవడు ఉంటాడు చెప్పండి అడిగితే ఎలా నెలకి స్వామి స్వామిక నెలరు ఎలా నెలకి ఆ ఇరుకు అని లాగడంలోనే కొర తెలియదు అంటే వాడు ఇంకొద్దిగా నొక్కితే బయటపడతారనమాట ఇన్నప్పదా కొంచెం ఏదాదు ఆ కొంచం ఉండ ఇదా నరే ఇరుకు చల్దిే టైం కుడతా పోరు మొత్తతే ఒకటి సులిండేరు పాము వాటికి టైం ఇస్తే చాలు వాడికి మొత్తం కూర్చోబెట్టి ఇంకా రొప్పుతూ ఉంటాడు మన ముందు కాబట్టి ఎవడు ఏ కొరత లేదు ఏ వెలితీ లేదు నాకు ఏమీ లేదు హాయిగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను అని ఎవడు లోకంలో చెప్పగలడు చెప్పండి ఈ లోకంలో ఆ మాట చెప్పగలిగిన ఏ ఒక్క వ్యక్తి ఉన్నాడా ఒక్కడు చూపించండి ఉంటే వాడుకి బుద్ధి ఉండదు బుద్ధి లేని వాడే ఆ మాట అనగలడు బుద్ధిన్నోడు ఆ మాట అనడు ఇదేవిటి స్వామి ఇలా చెప్తారు మీరు మా రాజుపాలెం వచ్చి ఇలా అనేసిపోతారు ఎస్ బుద్ధి ఉంటే కొరత ఉంటూనే ఉంటుంది బుద్ధి లేని కొరత ఉండదు బుద్ధి ఉంటే కురై అది ఉంటే బాగుండు ఇది ఉంటే బాగుండు ఇది ఉంటే బాగుండు బుద్ధి లేదనుకోండి ఎక్కడైతే స్వస్వరూప అనుసంధానంతో ఉన్నాడో వాడికి ఏ కూర ఇల్లై కురయుండ్రు మిల్లై కూరయే ఇల్లా సో అప్పుడు ఎలా ఉంటాడు చెప్పండి వాడికి వెలితి ఉంటే దుఃఖం అశాంతి ఇది లేదే లేదే అని అశాంతి కదా అది వచ్చింది అనుకోండి వాడికి ఏదైతే లేదనుకుంటున్నాడో అది వచ్చింది అనుకోండి సి బేసికలీ నేను బాగా చూస్తుంటాను మనిషికి ఏదో ఒక వెలితి ఉంటుంది పర్టికులర్ థింగ్ అని ఉండదు కానీ ఆ వెలితిని పూడ్చుకోవడం కోసం బయట చూస్తాడు అదేదో వాడికి బాగా నచ్చింది అనుకోండి ఇది కావాలి నాకు అంటాడు అది చూడకపోతే వాడికి అదని తెలియదు ఏదో ఒక వెలితి ఉంటుంది వెలితికి ఇది అది అని ఉండదు ఏదో ఒక వెలితి అజ్ఞానం నుంచి పుట్టింది వెలితికి ఇది అది అనేది తెలియదు వెలితి ఉంది అంతే బస్ ఇట్స్ లైక్ ఏ హోల్ పిట్ లాగా ఉంది లోపల ఇప్పుడు ఆ హోల్ని మనం ఏదో ఒక దాంతో పూడ్చాలి అందుకని బయటికి వెళ్ళి చూస్తాం అబ్బా ఇది చాలా బాగుంది ఇది ఉంటే ఐ విల్ బి హ్యాపీ అనుకుంటాడు అసలు అదేం చూడలేదనుకోండి వెలితే అలా ఉండిపోతుంది కానీ వస్తువు అపేక్ష ఉండదు కాబట్టి వెలితి బయటికి నెడుతుంది చూపిస్తుంది దాన్ని తెచ్చుకుంటాం మనం ఆ వెలితిని పూడుస్తాం మనం ఆ హోల్ని పూడుస్తాం పూడిచిన తర్వాత ఏమైపోతుంది ఆ హోల్ ఏమైపోతుంది కొంతసేపు పూడినట్టుగా ఉంటుంది మళ్ళీ హోల్ హోల్గానే బయటకు వచ్చేస్తుంది ఈ హోల్ ఎప్పుడు పోతుంది అని అంటే వన్స్ యు రియలైజ్ దట్ యు ఆర్ హోల్ దెన్ ఓన్లీ దిస్ స్మాల్ హోల్ విల్ గో ఇఫ్ యు ఆర్ నాట్ హోల్ ఈ హోల్ ఉంటూనే ఉంటుంది వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ హోల్ అండ్ హోల్ స్పెల్లింగ్ తేడా ఉంది కదా పూర్ణం దానికి స్పెల్లింగ్ ఏంటి ఇంగ్లీష్లో హోల్కి డబల్యూ హెచ్ ఓ ఎల్ఈ హోల్ స్పెల్లింగ్ ఏంటి కన్నం హెచ్ఓ ఎల్ఈ అంతేనా హోల్ ఒక్క డబల్ యూ తేడా అంతే డబల్ యు అంటే ఏంటి యూ అండ్ హీ ఇద్దరు ఇద్దరు యూలు తేడా అక్కడ ఇద్దరు లేరు అందుకనే అది హోల్ మీ ఇద్దరు ఏకమై ఉంటే ఇట్ ఈజ్ హోల్ మీ ఇద్దరు ఒకటై ఉంటే ఇద్దరు ఒకటై ప్రకాశిస్తూ ఇట్ ఈజ్ హోల్ దట్స్ ఇట్ కంప్లీట్ పూర్ణం కానీ ఆ పూర్ణస్థితిలో ఎలా ఉంటుందని అంటే ఆనందం ఇంకేం ఉండదు పూర్ణస్థితిలో ఎలా ఉంటుంది ఆనందం మీకు ఒక చిన్న మాట చెప్తాను ఎగ్జాంపుల్ ఆనందానికి కారణం లేదండి అకారణం నిర్హేతుకం ఎందుకనంటే చిన్నపిల్లలు ఉంటారు బాగా మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి తల్లి ఏం చేస్తుంది స్నానం చేయించి శుభ్రంగా వేసి పౌడర్ రాసి రాసి పాలు పట్టించి అలా పడుకోబెడుతుంది అది అలా ఉంటుంది అదేం చేదు అలాగా చూస్తూ ఉంటుంది మనం వెళ్ళగానే నవ్వుతూ ఉంటుంది ఆ నవ్వు ఎందుకు మనం వచ్చేవని కాదు దానికి ఒక ఆనందం అంతేస్తే ఆ ఆనందానికి దేర్ ఇస్ నో కారణం అర్థమైందా అలాగనే ఉపనిషత్తు అంటుంది ఇక్కడ కూడా ఒక జ్ఞానికి ఆనందము నిమిత్త ఆనందం కాదు నిర్నిమిత్త ఆనందం ఎందుకని ్రహ్మే దివ్య ఆనందాధ్యే ఖల్విమాజా ఆనందే నా నిజీవంతీ ఆనందం ప్రయంత్య విషంవిశంతీతి ఎవడైతే యదార్థమైనటువంటి స్వస్వరూపాన్ని ఆ పరమాత్మతత్వాన్ని స్పృశించాడో వాడికి ఆనందమే ఆనందో బ్రహ్మేతి आनंद्री अजा विते अर्थम आनंद ब्रह्म अजा अजानाथ विशेष विज्ञात విజ్ఞానం అంటే ఏంటి అపరోక్ష జ్ఞానము జ్ఞానము అంటే పరోక్షం ఈరోజు వస్తుంది జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ వస్తుంది సాయంత్రం వస్తుంది విజ్ఞానము అనంటే విశేష జ్ఞానము అనంటే ఏదో పరమాత్మ ఆనంద స్వరూపం అట పరమాత్మే నేను నేనే ఆనందమై ప్రకాశిస్తున్నాను అది విజ్ఞానం అపరోక్ష జ్ఞానం సో విజానాత్ అనంటే విశేషంగా దాన్ని గుర్తించాడు అంటే అపరోక్షతయా యహ స్మరతి ఎవడైతే అపరోక్షత అపరోక్ష స్వరూపమై తానే ఆ స్వరూపమై అక్కడ గుర్తిస్తున్నాడో వాడు విజానాత్ వ్యజానాథ్ ఇక ముందేంటి బ్రహ్మ ఇతి అంటే బ్రహ్మ ఇతి దస్ బ్రహ్మన్ ఈజ్ ఆనందం బ్రహ్మ ఏంటి ఆనందం బ్రహ్మే ఆనందం బ్రహ్మస్వరూపమే ఆనందమై ఉంది అని ఎవడైతే వ్యజానాత్ అంటే చక్కగా అపరోక్షతయా గుర్తించాడో వాడేమేమైపోతున్నాడు వాడు ఆనందమైపోతున్నాడు బస్ ఎందుకని వాడు వేరు కాదు కదా వేరు అనేదానికి రెండవది లేదు కదా ఇంకా కాబట్టి అది ఆనందం సో ఒకటి చైతన్యం రెండు ఆనందం ఎందుకు చైతన్యం అన్నారు ఎందుకు ఆనందం అన్నారు వస్తుంది మీకు మళ్ళీ అది చెప్తానే ఇక్కడ రూపం రూప అన్నారు కదా ఇదొక ఇదొక అంశం ఇది రూపం అంటే ఏంటి అర్థం రూపం రూపం అంటే ఒక భావం కదా రూపం అంటే ఏంటి ఒక భావం ఇగో దీనికి రూపం దీనికి రూపం అంటే దీనికి భావం ఉందని అర్థం సో డోంట్ కన్సిడర్ రూపం అంటే నేమని కా ఫామ్ అని కాదు ఇక్కడ భావం భావం అంటే ఏంటి ఉనికి ఉనికి అంటే ఏంటి ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి సత్యం కాబట్టి రూపానికి సత్యం అనర్థం రూపానికి అర్థం ఏంటి సత్యం అందుకనే సత్యం చైతన్యం ఆనందం సచ్చిదానందం అది అంటే ఆత్మ యొక్క స్వస్వరూపం యొక్క యథార్థమైనటువంటి స్వరూపం ఏంటి చైతన్యము ఆనందము సత్యము ఈ మూడు పదాలు ఎంత అద్భుతమైన పదాలంటే చాలా ఎక్సలెంట్ పదాలు ఇది స్వరూప లక్షణం అలా ఇలా చెప్తారు కదా వినరా స్వరూప లక్షణం తటస్థ లక్షణం ఇవన్నీ వినుంటారు సో ఇక్కడ స్వరూప లక్షణం ఏంటంటే శంకరులు చెప్పేది సత్ చిత్ ఆనంద ఎందుకు ఈ శబ్దాలు వాడారు బాగా చూడండి సత్యం అని ఎందుకు వాడారు అని అంటే ఈ అసత్యాలన్నీ ఉన్నాయి కాబట్టి सत्यमने, शब्दम सत्यमने शब्दम शब्द वाड़ी अवना सत्यमने शुक्रो असत्यमंत शरीर असत्यम इंद्रिया असत्याल मनोबुद्धु असत्याल अंकने सत्य शब्द प्रयोग चयी बिकाज असत्यब्य प्रयोग चयी अहम दुखी अहम अशाता अनेभवी आनंद आ शब्द प्रयोग असर అర్థమైందా ఇప్పుడు నేను దేనైనా తెలుసుకోవాలి అని అంటే నాకు బుద్ధి అపేక్ష కావాలి బుద్ధి కావాలి అక్కర్లేదు జడమది అదేమిటి బుద్ధి జడం నేనేంటి చైతన్యం అందుకని మంత్రం నేను ఎప్పుడు చెప్తుంటాను యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుజీవయతి అఖిల శక్తి ధర స్వధాం అన్యాంశ్చరణ శ్రవణత్వగా ప్రాణాన్నమో భగవతే పురుషాయతుభ్యం ఎవడైతే లోపలంతా ప్రవేశించి వ్యాపించి మాట్లాడుతున్నాడో మాట్లాడిస్తున్నాడో చూస్తున్నాడో చూపిస్తున్నాడో వింటున్నాడో వినిపిస్తున్నాడో చేస్తున్నాడో చేయిస్తున్నాడో చూడండి మాట్లాడుతున్నవాడు వాడే మాట్లాడించేవాడు వాడే పలికెడిది భాగవతమట పలికించెడు వాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట అంటే మాట్లాడేది వాడే మాట్లాడించేది ఆ చైతన్యమే చూసేది చైతన్యమే చూపించేది చైతన్యమే అంటే చూడాలి అనే ఆలోచన మనస్సుది చూసేది కళ్ళు ఈ రెండూ కూడా ఆ చైతన్యం లేకపోతే జడమే కాబట్టి అంతఃకరణ జడమే సు ఇంద్రియాలు జడాలే దేహము జడమే అన్ని జడమే జడమయం కాబట్టి ఇదంతా జడం కాబట్టి అహం చైతన్య ఆ శబ్ద ప్రయోగం చేశారు కాబట్టి జడత్వాన్ని తొలగించడానికి చైతన్య శబ్ద ప్రయోగం దుఃఖాన్ని తొలగించడానికి ఆనంద శబ్ద ప్రయోగం అసత్యాన్ని తొలగించడానికి సత్య శబ్ద ప్రయోగం అంతేకాని ఆత్మ సత్యం ఆత్మ ఆనందం అని జపం చేయడానికి కాదు ఇట్స్ ఆల్ శబ్ద ప్రయోగం ఎందుకు చేశారనంటే నేను చాలా ఫిక్స్ అయిపోయి ఉన్నాను నా మైండ్ నా బుద్ధితోటి నేను ఫిక్స్ అయిపోయినాను ఆ ఫిక్సేషన్స్ నుంచి తొలగించడం కోసం అర్థమైందా ఇప్పుడు బాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శ్మశానంలో శవాన్ని తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు అక్కడ చితి మీద పేరుస్తారు చితి పెడతారు కదా ఆ చితి మీద శవాన్ని పెడతారు పెట్టి ఆ శవానికి అంతా సంస్కారం చేసిన తర్వాత దహనం చేస్తారు దహనం చేసేటప్పుడు ఏం చేస్తారు తెలుసా ఒక కర్ర తీసుకుని ఆ కర్రకి బాగా గుడ్డ చుట్టి దానికి నెయ్యి వేసి దానికి కాలుస్తారు కాల్చిన తర్వాత ఆ కర్ర తీసుకుని తిరుగుతాడు తిరిగి తల దగ్గర పెడతాడు కాళ్ళ దగ్గర పెడతాడు మధ్యలో హృదయం మీద పెడతాడు కింద పెడతాడు మధ్యలో పెడతాడు తల దగ్గర పెడతాడు ఒక ప్రదక్షిణం చేసి కాళ్ళ దగ్గర పెడతాడు ఇంకో ప్రదక్షిణం చేసి హృదయం దగ్గర పెడతాడు మూడో ప్రదక్షిణం చేసి తల దగ్గర పెడతాడు ఈ మూడు ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత ఇక నాలుగో ప్రదక్షిణం లేదు అందుకనే ఈ కర్రను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతానండి అంటే వదలదు ఆ కర్ర అందులో పడేయాలి అలాగనే సత్యం అనే శబ్ద ప్రయోగం అసత్యాన్ని తొలగించడానికి అసత్యం పడిపోతే సత్యం కూడా పడిపోయింది ఎందుకని నేను సత్యం ఎప్పటి వరకు అసత్యం దృష్టిలో నేను సత్యం ఇఫ్ ఐయామ్ సత్య స్వరూప దీని సత్యం అనేదే అక్కర్లేదు ఇంకా నేను నేనే ఉన్నాను ఆనందం అనే స్ఫురణ ఎప్పటి వరకు దుఃఖం ఉంది కాబట్టి ఆనందమని చెప్పాలి అసలు నేను స్వరూపమే ఆనందమైన తర్వాత ఇక నోమోర్ ఆనంద అది కూడా శబ్దప్రయోగం పడిపోయింది చైతన్యం చైతన్యం ఎప్పటివరకు అనుకోవాలి జడం మధ్యలో ఉన్నంత వరకు చైతన్యం అనుకోవాలి అసలు జడమే కాదు జడము లేదు చైతన్యం లేదు ఇంకేమిటి శబ్ద ప్రయోగం లేదు నేను ఎవరిని ఇప్పుడు చెప్తారైనా శివోహం శివోహం శివ అహం శివ అహం దీన్నే ఏంటంటే సోహం అని అంటారు ఏమంటారు సోహం ఇదే శబ్దం సోహం ఇస్ కాల్డ్ శివోహం సోహం అనే శబ్దం చక్కగా మీరు బాగా చూడండి ఏంటో సో తర్వాత అవగ్రహ వస్తుంది హమ్ అని వస్తుంది అంటే అహం ఇప్పుడు అవగ్రహ తీసేయండి పక్కన పెట్టేయండి సో అనే అక్షరంలో సకారం తీసేయండి ఏముంది ఓ సో అనే అక్షరంలో సకారం తీసేయండి ఏముంది ఓ హమ్మనే అనే అక్షరంలో హకారం తీసేయండి ఏముంది ఇప్పుడు రెండు కలపండి ఏమైంది ఓ నేనెవరిని ఓ సోహం అనే శబ్దంలో రెండూ తీసేస్తే మిగిలిపోయింది పారిశేష న్యాయంతో ఓం ఓంకార బిందు నిత్యం ధ్యాయ కామం మోక్షదం చేయ నమో నమ ఎంత అద్భుతమైన శబ్దం చూడండి సోహం రాసుకోండి మీరు సోహంలో మీరు ఇంగ్లీష్లో అయినా రాయండి ఎస్ ఓ హెచ్ఏం అవునా ఇప్పుడు సోహంలో ఎస్ తీసేయండి ముందుది ఏమిటి ఓ ఉంది హెచ్ఏ తీసేయండి ఏముంది ఎం ఉంది ఇప్పుడు అవి రెండు కలపండి ఏంటిది ఇంగ్లీష్లో అయినా ఓమే తెలుగులో అయినా ఓమే తమిళంలో అయినా ఓమే ఎక్కడైనా ఓం దట్స్ ఇట్ అర్థమైందా ఓం అంతే దానికి ముందు హెచ్చి పెడితే హోమ్ సో ఇండియాలో అన్ని హోమే నో హౌస్ అమెరికాలోనే హౌస్ ఉంటుంది జపాన్లో హౌస్ ఉంటుంది హోమ్ ఎక్కడ ఉంటుంది ఇండియాలోనే ఉంటుంది బికాస్ ఆ ఇంటిలో ఎప్పుడూ కూడా ఓంకార ధ్వని అలా జరుగుతూ ఉంటుంది అందుకని అది హోం కాబట్టి ఇక్కడ సోహం అనే శబ్దంలో తీసేయవలసింది తీసేస్తే తొలగించవలసింది తొలగిస్తే మిగిలిందంతా పారిశేష న్యాయంతో ఓం అందుకని చిదానందరూపహం శివోహం అంటే నేను శుద్ధమైనటువంటి ఆ చైతన్య స్వరూపము ఇప్పుడు చూడండి మీరు కింద నుంచి వెళ్ళాం కదా ఇప్పుడు చూడండి మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం న శ్రోత్రం నిహ్వా నగ్రాణనేత్రం నోమ భూమి న తేజో నవాయు శివోహం శివోహం ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకు వెళ్దాం ఈ ఓం అని అంటున్నారు కదా ఇప్పుడు మీరు చూడండి శ్రద్ధగా ఇక్కడే అసలైన విచారణ ఇది కూడా ఇంకా పూర్తవ్వలేదు ఇంకా మన స్వరూపం దగ్గరికి వెళ్ళలేదు ఇంకా విచారణ చేస్తున్నాం ఓ బాగా చూడండి ఓ ఇప్పుడు సార్లు ఓం అన్నాం కదా నాలుగు సార్లు అన్నాం ఇప్పుడు ఓంకారానికి రెండోసారి ఓంకారానికి మధ్యలో ఏముంది ఓం అన్నాం మళ్ళీ ఓం అన్నాం మధ్యలో ఏముంది చెప్పండి సైలెన్స్ బాగా చూడండి సైలెన్స్ ఈ స్వరూపం ఓంకారం ఈజ్ వైలెన్స్ అది వైలెన్స్ వైలెన్స్ అంటే ఏంటి డిస్టర్బెన్స్ ఈవెన్ ఒక స్థాయిలోకి వెళితే ఓం అనే శబ్దం కూడా ప్రకృతే శబ్దం కూడా ప్రకృతే శబ్దాతీత స్థితి అందుకనే నాద అతీతం అది నాదము బ్రహ్మ కానీ నాదాతీతమే స్వరూపం అర్థమైందా కాబట్టి ఇప్పుడు ఓం అనేది పరమాత్మ యొక్క వాచకం అది నో డౌట్ కానీ బాగా గుర్తించండి ఆ శబ్దాన్ని కూడా తొలగించి చూస్తే అక్కడ ఉండేది ఏంటి స్వరూపం దాంట్లో ఏ శబ్దమూ లేదు అందుకనే అశబ్దం అస్పర్శం అరూపం అరసం అగంధవచ్చయత్ ఇందులో స్వామీజీ కీర్తనలో కూడా ఒకటి ఉంది అశబ్దం స్పర్శం అచింత్య రూపం శాందం శివం నిర్వికల్పం పరేశం వినారా అది కీర్తనలో ఇచ్చారా కాబట్టి ఇక్కడ శబ్దం అనేది ఎక్కడి నుంచి పుట్టిన చూడండి ఒకసారి ప్రశాంతంగా ఉండే నా స్వరూపంలో ఎక్కడైతే ఒక వృత్తి ప్రారంభమైందో శబ్దం ఆ శబ్దం ప్రారంభమైన తర్వాత రూపం ఆ రూపం ప్రారంభమైన తర్వాత కామం కామం ప్రారంభమైన తర్వాత కర్త కర్త ప్రారంభమైన తర్వాత కర్మ కర్మ ప్రారంభమైన తర్వాత ప్రవృత్తి ప్రవృత్తి అయిన తర్వాత జగత్ ద్వైతం ఫలం వీటన్నిటి మీద సంసారం సో ఇదంతా ఒక్కొక్క స్టెప్ అలా వెనక్కి రండి ఇప్పుడు జగత్ లేదు ఫలం లేదు కర్మ లేదు కర్త లేడు తీసేశాం కామం లేదు తీసేసాం అక్కడ నుంచి రూపం లేదు తీసేసాం శబ్దము తీసేశాం ఇవన్నీ తొలగించి చూస్తే నేను నేనే ప్రకాశిస్తున్నాను అఖండమైన చైతన్యమే ప్రకాశిస్తున్నాను ఆ మౌనం అశాంతం అశాంతమే నేను ఆ మౌనమే నేను అందుకనే మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం మౌనమేవ వ్యాఖ్య మౌన వ్యాఖ్య స్వామి వ్యాఖ్యా అంటే ఎక్స్ప్లనేషన్ అవుట్ మౌనం అంటే సైలెన్స్ మూసుకుని ఉండాలి మాట్లాడకూడదు మౌనము వ్యాఖ్యం ఊమ ఊమే ఉన్న కొంచమాచ ూర్తి వే దక్షిణ మూర్తి ఆయన అవరు అడీ దక్షిణమూర్తి ఆ వార్త సో దట్ విచ్ కె నాట్ బి ఎక్స్ప్బుల్ త్రూ వర్డ్స్ ఇంకా ఎంచై ఇలాస్ ఇదే ఎచ్చేలా ఉత్పత్తి ఆగ్ర వార్తా పరంపొర నమ్మదు ఇద ఇలా ఎచ్చలెందుదు ఎంగిలి నుండి పుట్టే అక్షరాలు శుద్ధమైన పరమాత్మని వ్యక్తం చేస్తాంత సో నా స్వరూపం అది ఆ స్వరూప స్థితిలో నేను ఉన్నప్పుడు నాలో ఒక వృత్తి పుడితే చూడండి వృత్తి పుడితే అది వ్యక్తం చేస్తూ ద్వైతం చేస్తూ పోతుంది ఒక్క వృత్తి పుడితే చాలా అలాగా ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేస్తూ పోతుంది అసలు వృత్తే లేదనుకోండి ఆ వృత్తి రహితమై నేను నేనే ఉన్నాను అనుకోండి అయితే స్వామి వృత్తి లేకుండా ఎలా చేస్తాం చిత్త వృత్తి నిరోధ దట్ ఈస్ ది ప్రాబ్లం ఇప్పుడు బాగా ఆలోచించండి వృత్తి ఉన్నా నేను నేనే చూడండి దో వృత్తి డోంట్ వరీ ఎలా స్వామి వృత్తి వస్తే నేను ఉండలేకపోతున్నాను ఓ ఇప్పు మడ్ పాట్ క్లే పాట్ ఇలియా మన్ పాన సో అద కొనుందాం అది తీసుకొచ్చి మట్టి కుండని తీసుకొచ్చి ఇది మట్టిరా కుండ కాదు అన్నాం ఓ ఈనాడ టు సి మట్టి ఈ నాడర్ టు బి మట్టి కుండని పగలగొట్టేయండి కుండను పగల కొడితే మట్టిగా ఉండదని లెట్ కుండా బీ Let kunda serve its purpose, but it is a matti. Similarly, let vritti be. You are what you are. Don't destroy the part. If you are an intelligent, you will utilize part and you feel the clay. Similarly, if you are a wise, even though vritti is there, chikir shuhu loka sangraham. Loka sangrahat kvendi? Yes, we will we'll be. But internally, na, na, na, I don't need to destroy the vritti. if you are a wise you don't touch the vritti let the vritti be if you are otherwise then try to handle vritti <laughs> if you want to be otherwise then vritti mele vritti nirodaha bananu if you are a wise vritti is not virodhi vritti is not avarodhi vritti is for me it's serves its own purpose likewise kunda unna matti ki dani okka swaroopam emanna poindha matti swaroopam poindha కుండ పగల కొట్టాం మట్టే కుండ ఉంది మట్టే ఉంగరంగా ఉంది బంగారమే ఉంగరాన్ని కరిగించాం బంగారమే Hey, for Bangaram, it doesn't make big difference. Whether without Nama or with Nama, it is Bangaram. Similarly, Bangaram, you are also with వృత్తి You are Brahman. Without వృత్తి you are Brahman. you are brahman you are brahman you are brahman forever you are brahman ni brahmatwan ni ni swaroopa ni evvaru paadu cheyiler everyone creation neeku nuve paadu chestunta nobody will come and disturb kada naakunee atmaiva hyatmano banduhu atmaiva ripuraatmanaha so nen disturb ayyanu anante who will disturb me Who will disturb? My son? My grandson? My husband? No. They are all vrutti. Vrutti is who? Nuvve. Ante nīku nuvve disturb chesko nī vāla medha paituttu nā. You are throwing blame on them. No. Nobody is in this creation to disturb you. In fact, you cannot disturb anybody. Neither nor nobody can disturb you. Nīku nuvve disturb chesko kalav. So, yedi occhi nā brahma, poinā brahma. ఉన్నా బ్రహ్మ లేకున్నా బ్రహ్మ నథింగ్ ఎల్సిస్తారు కిం పఠనీయం కిమ పఠనీయం కిం భజనీయం కిమ భజనీయం సర్వత్ర సదా హంస ధ్యానం సర్వం బ్రహ్మమయం రే సర్వం బ్రహ్మమయం ఆ స్థితి ఆ స్వరూప స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ఏంటనంటే ఆ ఓం అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ ఓం ఆ శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం కూడా నేను కాను నేను శబ్దాతీత స్థితిని నిర్వికల్ప స్థితిని నేను ఒక అఖండమై ప్రకాశించేటువంటి స్థితిని ఆ స్థితిలో మళ్ళీ శంకర్లు ఇక్కడ అంటున్నారు ఏంటని అంటున్నారు అంటే ఇక్కడ ఇంకొక విచారణ ఇంకొక శ్లోకంలో విచారణ చేస్తున్నారు చెప్పండి వై పంచు నవా సప్తాతుర్నవా పంచోషన చోపస్థ పాయ చిదానందరూప శివోహం శివోహం ఇంకా ఇందులో కొన్ని కొన్ని అంశాలని తొలగించి మళ్ళీ స్వరూపాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఆయన ఏంటనంటే నాణ సంజ్ఞ అంటే ఇక్కడ ప్రాణస అంటే ప్రాణముల యొక్క సంజ్ఞ అంటే ఏమిటి సంజ్ఞ అంటే ఏంటి సంజ్ఞ అంటే ఏంటి సూచనా సూచితం అనేన అంటే ప్రాణముల చేత సూచింపబడేది ఏమిటి జీవహ ఈ ప్రాణాలు దేని సూచిస్తున్నాయి జీవుణ్ణి ఎలాగనంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి సపోజ్ డాక్టర్ గారు వీటి పరిస్థితి ఏంటనంటే ఇలా చూస్తారు ఉన్నాడండి అంటారు ఉన్నాడు దాన్ని దేంతో సూచిస్తాం ప్రాణంతో ప్రాణసంజ్ఞహ జీవహ అర్థమైందా ప్రాణముల చేత సూచింపబడేది ప్రాణముల చేత తెలియబడేది ఎవరు జీవహ అందుకనే జీవహ ప్రాణధారి జీవ శబ్దానికి అర్థమేంటి ప్రాణధారి కాబట్టి ప్రాణములు జీవుడికి సంకేతం అది కాబట్టి ఇక్కడ శంకర్లు అంటున్నారు జీవుడికి ప్రాణం ఆధారమేమో కానీ నాకు కాదు నచ ప్రాణస ప్రాణం లేకపోయినా నేనుంటాను ప్రాణం ఉన్నా సరే లెట్ ఇట్ బి నాకు ప్రాణంతో ఏం సంబంధం లేదు అంటే అర్థం ఏంటంటే నేను జీవుణ్ణి కాను ది బాగా చూడండి ఎప్పుడైతే చూడండి ఇక్కడ ఉండేది రెండే ఉన్నాయి ఏంటి జీవుడు దేవుడు ఇప్పుడు ఎప్పుడైతే నేను జీవుణ్ణి కాదన్నాను నేనేమయ్యాను ఇంకా దేవుడే మళ్ళీ నేను దేవుణ్ణి అడగక్కర్లేదు అర్థమైందా ఇప్పుడు ఒక అడిగారు ఆయనకి రెండే పేర్లున్నాయి అక్కడ బోర్డు మీద రెండు పేర్లు ఉన్నాయి ఇప్పుడు ఒక వ్యక్తిని కూర్చోబెట్టారు అక్కడ ఈ రెండు పేర్లలో ఒక పేరు ఈ వ్యక్తిది ఇప్పుడు నేను వెళ్ళి అడిగాను బాబు నీ పేరు సుబ్బారావా అన్నాను కాదన్నాడు ఇక రెండోది నేను అడగక్కర్లేదు అది వాడిదే కదా మూడోది ఏం లేదుగా ఇంకా కాబట్టి ఇక్కడ ఉండేది జీవుడా దేవుడా రెండే ఉంది ఇక మూడోది చెప్పడానికి లేదు కాబట్టి ఇఫ్ ఐ రియలైజ్ ది ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ నాట్ జీవా i don't need to establish the fact that i am deva it is i am already devaha kada enta simple thing idi intakante em kavali advaita siddhiki if i establish the fact if i realize the fact that i am no more jiva jivudu ante evaru pranadhari pranamu ni dharinchina vadu baaga aalochinchandi ante pranam pote jivudu potadu kaani aham pranasyaapi karanam ప్రాణముక కార్యం ప్రాణముక జడం యొంతః ప్రవిశ్య మమీమాం ప్రసూప్తా సీవయతి అఖిల శక్తి ధరస్వధాం అన్యాంశ్చరణ్రవణత్వీన్ ప్రాణాన్ నమో భగవతే కూడా బాగా ఆలోచించండి ప్రాణానికి కూడా ఆత్మ ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మను నేనై ఉన్నప్పుడు ప్రాణం నేను కానప్పుడు జీవున్ని నేను ఎలా అవుతాను నచ ప్రాణసీవుని నేను కాను బాగా ఆలోచించండి మీకు ఇంకొక రహస్యం చెప్తాను తల్లి గర్భంలో శిశువు తయారవుతుంది కదా పిండం సైంటిఫికల్గా ప్రూవ్ అవుతుంది ఇది ఏ డాక్టర్నైనా అడగండి ఆ పిండం తయారైనప్పుడు రెండో నెలకి అథవా మూడో నెల లోపు అక్కడ ఇంకా జీవత్వం ఉండదు నేను అనే వృత్తి లేదక్కడ వాడే జీవుడు వాడు లేడక్కడ వాడెప్పుడు వ్యక్తం అవుతాడంటే ఐదో నెలకి వ్యక్తం అవుతాడు అంటే అప్పుడు జీవత్వం వ్యక్తం కాకముందే పిండముందిగా అక్కడ అస్థి అంటే జీవుడు లేకపోయినా పిండముందిగా అర్థమైందే అంటే నో ఐ హామ్ నాట్ ఈవెన్ జీవా ఆహం అహం వృత్తి నన్ను ఏదో మాయలో పెడుతుంది తప్ప ఆ వృత్తి రహితమైన చైతన్యమై ప్రకాశిస్తున్నప్పుడు నచప్రాణస బాగా చూడండి ఇప్పుడు బాగా పెరిగాము బయటకు వచ్చాము ఎదిగాము ఇంకా బాగా ఎదిగాం ఒకరోజు శరీరం విడిచాము వెళ్ళిపోయారు అనుకోండి ఇప్పుడు ఏం పోయింది ఎక్కడికి పోయింది ఒకసారి ఆలోచించండి ఏం పోయింది ఎక్కడికి పోయింది ఒకసారి ఆలోచించండి ఈ స్థితిలో ఆలోచించండి అహం వృత్తి వ్యక్తం కాదు ఇంక అంతే దాట్ సీట్ ఈ శరీరం శరీరం అక్కడే ఉండిపోతుంది అంతేనా అర్థమైందా ఇప్పుడు మనం మాల్కి వెళ్తాం కదా ఏదైనా మంచి మాల్కి వెళ్ళామనుకోండి టిఫిన్ ఇచ్చారు అనుకోండి ఆ టిఫిన్ ఇచ్చారు మంచి టిఫిన్ ఇచ్చారు ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్లో మనం టిఫిన్ తీసుకుని తింటున్నాం తిన్న తర్వాత ఏం చేస్తాం అంత తిండి అయిపోతుంది అందులో తిండి అయిపోతుంది తిండి లేదు ఆ ప్లేట్ నేను చేస్తాం ఇంటికి పట్టుకొస్తామా వాళ్ళకి అప్పచెప్పేసి వస్తాం అలాగని ఇక్కడ కూడా అహం వృత్తి నాకంటే తర్వాతనే వచ్చింది కానీ నాకంటే ముందు కాదు నేను ఎప్పుడూ శాశ్వత కాబట్టి అహం వృత్తి ఒక సమయంలో ప్రారంభమైంది అహం వృత్తి ఇంకొక సమయంలో ఎండ్ అయిపోయింది దట్స్ ఇట్ దట్ ఈస్ కాల్ డెత్ జన్మ అంటే ఏంటి అహం వృత్తి ఉదయిస్తే జన్మ అహం వృత్తి అస్తమిస్తే మరణం దట్స్ ఇట్ దర్ ఇస్ నో జీవా మన నామరూపాలకు అంకితమైపోయా నా కొడుకుపోయాడే నా కూతురు పోయిందే నా మనవుడి పోయాడే నా భర్త పోయాడే నాకు అదిపోయిందని నామరూపాలకి మనం వాల్యూ ఇస్తున్నాం కాబట్టి వైఆర్ వెరీ ఇట్ ఇఫ్ యు సీహి ఆ చైతన్యం అన్నప్పుడు బాగా చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నీళ్లు ఉన్నాయి కదా ఇప్పుడు నేను ఒక బుడగని బాగా ఆలోచించండి ఐఆమ్ ఎన్లైటెండ్ బుడగ ఇప్పుడు నాకు అర్థమైంది ఐఆమ్ నాట్ బబుల్ ఐ ఆమ్ వాటర్ నాకు బాగా అర్థమైంది ఇప్పుడు ఇంకొక బుడగ వచ్చింది ఒక కొడుకు బుడగో ఒక మనవుడి బుడగ ఒక భర్త బుడగ ఇవన్నీ వచ్చాయనుకోండి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు బాగా ఎన్లైటన్మెంట్ ఉంది నాకు అర్థమైంది దట్ ఐ ఆమ్ వాటర్ ఐ ఆమ్ నాట్ బబుల్ అని నాకు అర్థమైంది ఇప్పుడు ఏదో ఒక బుడగ పగిలిపోయింది అనుకోండి ఐ డోంట్ గ్రీవ్ బికాస్ బుడగ పగిలినా నీళ్లే బుడగగా ఉన్నా నీళ్లే నా బాధ దేని మీదేంటే నామరూపాల మీదే నా బాధ సో దట్ నామరూప ఇస్ మిథ్యా దాంట్లో ఎస్టాబ్లిష్ అయితే ఏది వచ్చినా ఒకటే పోయినా ఒకటే కదా పోయినా పరమాత్ముడే ఉన్నా పరమాత్ముడే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే కాబట్టి మరణం అంటే ఏంటనంటే అహం అని వృత్తి ఏదైతే వ్యక్తమవుతుందో అది ఆగిపోతే మరణం అహం అనే వృత్తి మేలుకుంటే జన్మ అలాగనే ఉదయాన్నే లేవడం ముందు చూసారా వేకింగ్ అప్ వేకప్ వేకప్ అన్నింటి అహం వృత్తి మేల్కుంది నిద్ర అంటే ఏంటి అహం వృత్తి పడుకుంది మేల్కుంటే డే బిగిన్స్ పడుకుంటే నైట్ బిగిన్స్ అది పుడితే జన్మ బిగిన్స్ అది పడిపోతే డెత్ అది ఉన్నా లేకపోయినా ఇట్ ఇస్ న థింగ్ కాను నచ ప్రాణస మనం దేని మీద ఇది విన్నప్పటికీ కూడా మనలో చూడండి బాగా ఈ స్థితి మనలో కలిగింది కలిగినా కూడా ఒక్కొక్కసారి షేక్ అయిపోతుంటాం మనం ఎలాగంటే ఒక దీపం పెట్టామనుకోండి బాగానే ఉంది గాలి కొట్టింది ఊగుతూ ఉంటుంది అందుకేం చేయాలి మనం కృష్ణుడు అంటాడు యథా దీపో నివాతస్థంగతే సోపమా స్మృత ఒక శ్లోకం ఉందండి చాలా అద్భుతమైన శ్లోకం ఐల్ యూ లేటర్ దీపము చిన్నదయ్యి గాలి బలంగా ఉంటే ఆ గాలి దీపానికి విరోధి అవుతుంది దీన్ని ఆర్పేస్తుంది ఒకవేళ దీపము కూడా బలంగా ఉంటే ఆ గాలి తోడైతే అదే గాలి మిత్రుడైపోతుంది ఈ దీపాన్ని తీసుకుని అన్నిటినీ కాల్చేస్తుంది అలాగనే నాలో జ్ఞానము బలహీనంగా ఉండి సరైనటువంటి మననము నిధిధ్యాసన లేకపోతే కేవలం శ్రవణ జ్ఞానం ఉండి కేవలం కొద్దిగా శృత జ్ఞానం ఉండి కేవలం కొద్దిగా అధ్యయన జ్ఞానం ఉండి కొంతవరకు నేను దాంతో పరిమితం ఉంటే ఆ జ్ఞానాన్ని ఈ ప్రాపంచికమైనటువంటి అనుభవాలు ఉన్నాయి చూసారా అది ఊపుతూ ఊపుతూ ఊపుతూ ఊపుతూ విరోధిగా చేసి ఈ జ్ఞానమున్నా ఇది అలా ఊగిపోతూ ఉంటుంది ఇఫ్ మై జ్ఞానం ఈజ్ వెల్ అసర్టైన్ You can nothing can shake. That's it. I am not... Uh, see, this is Abdullah. This is shake Abdullah. <laughs> nah, I am not shake Abdullah. <laughs> nothing can shake me. Tell us, this is Abdullah. This is shake Abdullah. So, nobody can shake me. Nothing can shake me. ఏది నన్ను ఇక్కడ కదపలేదు ఎందుకని నా జ్ఞానము అసెట్ అనేది నిర్దిష్టమైనది బాగా ఆలోచించండి నిజంగా చూడండి ఇప్పుడు ఎవరైనా పోయారు అనుకుందాం అక్కడ మీరు చూస్తే నిజంగా ఇప్పుడు మామూలుగా అయితే ఆ నామరూపాలకి మనం పరిమితమైపోయి ఏడిచి రొప్పి విని చేయాలి చూడండి ఇక్కడ ఆ బుడగ ఇందాకటిదాకా ఎగురుతుంది తిరుగుతుంది పోయింది దట్స్ ఇట్ బుడగ మాత్రాన నీళ్లు పోయాయి అనుకోవడం పొరపాటు నీళ్లు ఎప్పటికీ పోదు For your kind information. Ramudu Poeyadu. But still he is there. Ramudu Poeyudu Poeyudu. Manu we Roj Pooja Cheyam. Rama is ever. But Ramudu Yokka Nama Roopam Poeyundu. Krishna is ever present. Krishna Yokka Nama Roopam Poetundu. Eday Te Nama Roopam Occhindu. Adi Poetundu. Jatashyahi. Druo Mrutyuhu. Nama Roopamu Vektha Mayyindu. Adi Poetundu. Nasha Praha. మెదవ తమిళ ఆరే ప్రాణం అనేది ఒకటే ఐదు లెవ్ ఒకటే మనం పేరు పెట్టుకున్నాం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ ఐదు ప్రాణాలని దేర్ ఈస్ నో ఫైవ్ ప్రాణస్ ఓన్లీ వన్ ప్రాణం కానీ ఆ ప్రాణం లోపలికి వెళ్ళిన తర్వాత అది చేసే క్రియలకి ఒక్కొక్క పేరు ప్రాణం అంటే లోపలికి వెళ్ళింది కదా వెళ్ళినటువంటి ప్రాణం ఏదైతే గుండెను కొట్టిస్తుందో అది ప్రాణం అపానం అంటే అధోగమనవాన్ వాయు అంటే ఏదైతే లోపల ఆ ప్రాణం ఏదైతే మలాన్ని మాలిన్యాన్ని తీసుకుని అధోగమనం క్రింద నుంచి మనకు విడవబడుతుంది అని అపానం అంటారు వ్యానం వి ఆనం అంటే విశేషంగా అన్నిటిని సేకరించి బ్లడ్ని పైకి తీసుకెళ్తుంది హార్ట్ దగ్గరికి తీసుకెళ్తుంది అక్కడ పంప్ చేయాలి దానికి గాలి కావాలి పంప్ చేసిన తర్వాత వ్యానం అన్ని అన్నిటినీ కలుపుతుంది అది వ్యానం ఉదానం ఉత్ ఊర్ధ్వం నయతి తీసుకొస్తుంది పైకి గుండె దాకా తీసుకొస్తుంది ఎక్కడ బాడీలో బ్లడ్ తయారైనా గుండె దగ్గరకు రావాల్సిందే సో అక్కడికి తీసుకురావాలి సో ప్రెషర్ కావాలి కదా దానికి సి సమ్ ఆబ్జెక్ట్ ఈస్ దేర్ యూ జస్ట్ పూర్ ఏ వాటర్ అండ్ ఆర్ ఎయిర్తో కొడితే అది కదులుతుంది అలాగనే ప్రాణంతో ఉదానంతో రక్తాన్ని లోపలికి తీసుకొస్తాం అక్కడ పంపింగ్ అయిన తర్వాత దాన్ని శుద్ధమైపోయిన తర్వాత ఆ రక్తాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది సమానం సమానంగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అంతా కూడా సో కాబట్టి ప్రాణం ఒకటే బట్ చేసే క్రియల వల్ల ఐదు పేర్లు వచ్చాయి సో ఇప్పుడు సుబ్రహ్మణ్య ఒకరే ఆవిడ దగ్గరికి వెళ్తే భర్త వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే కొడుకు వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్తే నాన్న వాళ్ళ చెల్లి దగ్గరికి వెళ్తే అన్న ఆవిడ అన్న పిలుస్తుంది ఆయనే ఈవిడ ఏమండి అని పిలుస్తుంది ఆయనే వి అమ్మగారేమో ఏరా ఎలా ఉన్నామని అంటుంది వాడే కొడుకేమో నాన్నగారండి పిలుస్తాడు ఆయనే ఎవరు ఎన్ని కోణాల్లో పిలిచినా ఉండేది ఒక్కడే అలాగనే ప్రాణం ఒక్కటే చేసే క్రియల వల్ల దాని యొక్క క్రియలతో దానికి ఒక్కొక్క పేరు వచ్చింది అందుకనే ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ తర్వాతేంటి ్రహ్మే స్వహ బ్రహ్మణే స్వహా అదొక వాయువు కాదు బ్రహ్మన్ ఇస్ నాట్ వాయువు అవును వాయువు గడేది బ్రహ్మ మీన్స్ ఆల్ దీస్ ప్రాణాస్ ఆర్ రిలేటెడ్ వేర్ వీటన్నిటికీ కారణం ఏది అదే బ్రహ్మ కాబట్టి నవై పంచ వాయు ఇక్కడ చూడండి ప్రాణసము నేను కాదు అంటే జీవుడు నేను కాను ఆ జీవుడు నేను కానప్పుడు ఆ జీవుడు బ్రతకడానికి కావలసిన ఈ ప్రాణాలు నేను కాను అంతే కాదు నవా సప్త ధాతు నవా పంచకోశ సప్తధాతువులు అంటే సప్త ధాతువులు అంటే ధాతు అంటే అర్థం ఏంటంటే ధారణ చెయ్యగలిగేది ఏమిటి ధారణ చెయ్యగలిగేది ధాతు అంటే ధాతు అంటే ఒక రకంగా మీకు సరిగ్గా అర్థం చెప్పాలంటే విత్తనం అని అర్థం స్ప్రౌడ్ అదొక సీడ్ ధాతు అంటే ఏంటి సీడ్ లాంటిది అంటే ఇక్కడ సప్త ధాతువులు ఉన్నాయి మన శరీరంలో ఏమిటనంటే మనం అన్నం తీసుకుంటాం కదా లోపలికి అన్నం తిన్న తర్వాత అది రసం అవుతుంది అది ఒక ధాతు అది రక్తం అవుతుంది అది ఇంకొక ధాతు చూడండి ఒక్కొక్కటి ఎంతెంత మాడిఫికేషన్స్ అవుతుందో రక్తం మాంసం అవుతుంది మజ్జ మజ్జ అంటే తెలుసా మీకు మధ్య అంటే ఎముకలకి లోపల ఉంటుంది కానీ అంటే లోపలికి వెళ్తుంది ఉన్నది ఆ బోన్ లోపల ఉంటుంది మ్యారో అంటారు మధ్య తర్వాత బోన్ అదొక ధాతు అర్థమైందా తర్వాత కొవ్వు మేధ అది కరిగిన తర్వాత వస్తుంది వీర్యం స్త్రీకైతే శ్రోణితం పురుషుడికైతే శుక్రం అందుకనే శుక్రము శ్రోణితము కలిస్తే ఒక గర్భం అవుతుంది ఒక జీవుడు వస్తాడు కాబట్టి ఒక జీవుడు రావడానికి ఏమిటి కారణం ఏమిటి కారణం ఫైనల్ కారణం ఏంటి అన్నం కదా అన్నమా కాదా అవునా కాదా అన్నం అన్నం తింటే రసం రసం రక్తం మాంసం మజ్జ మేధ అస్థి వీర్యం ఆ వీర్యంలో జీవకణం ఉంటుంది ఎక్స్ క్రోమోజోమ్స్ వై క్రోమోజోమ్స్ ఇవన్నీ ఉంటాయి ఇవి వెళ్ళి ఒక దేహం తయారవుతుంది జీవుడికి కాబట్టి ఈరోజు నేనున్నాను అనంటే దీనికి కారణం ఎవరు అన్నం అందుకనే అన్నం బ్రహ్మే దివ్యజానాత్ అన్నాద్యే వఖల్ విమా నిభూతా నిజాయంతే అన్నే నాతా ని జీవంతీ అన్నం ప్రయంత్యభిషంవిషంతీతి అర్థమైందా కాబట్టి సప్త ధాతువులు కూడా దేనికి సప్త ధాతువులు చెప్పండి ఈ సప్త ధాతువులు దేనికి స్తూల శరీరం ఇవ్వడానికే కానీ ఇంకా దేనికి కాదు సో నేను స్తూల శరీరం కాదన్న తర్వాత నవై సప్తాతు సప్తధాతువులు నేను కాను బాగా ఆలోచించండి నవా పంచకోశాహ పంచ కోశములు నేను కాను పంచకోశములు నేను కాను కోశములు అంటే ఏంటి కోశం కోశం అన్న కోశవత్ ఆచ్ఛాదకత్వాత్ కోశ లైక్ ఒక కత్తి ఉందనుకోండి వర అట్లా కత్తి వేస్తారు సో అది వర సిమిలర్లీ ఇక్కడ కూడా ఐదు వరలు ఉన్నాయి ఏమిటి అన్నమయం ప్రాణమయం మనోమయం విజ్ఞానమయం ఆనందమయం బాగా చూడండి అన్నమయం అంటే స్థూల శరీరం ప్రాణమయం అంటే ఇంద్రియాత్మకమైనటువంటి ప్రాణం మనోమయం అంటే వృత్తి ఆత్మకం విజ్ఞానమయం అంటే బుద్ధిని ఆపరేట్ చేసి కర్తృత్వ భావనతో బయటికి వెళ్ళి నేను చూడటం చెందడం ఇవన్నీ కూడా విజ్ఞానమయం అర్థమైందా ఇకపోతే ఉండేది ఏంటి ఆనందమయం ఇవన్నీ జరిగేది దేనికోసం నేను ఆనందంగా ఉండడం కోసం ఎక్కడైతే అన్నమయము ప్రాణమయము మనోమయము విజ్ఞానమయము ఇవన్నీ కలిపి ఆనందమయాన్ని నరిష్ చేయడం కోసం పనిచేస్తావండి అప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను అనమాట హాయిగా ఉన్నానండి అని బట్ ఐఆమ్ నాట్ ఈవెన్ ఆనందమయ ఆనందమయం కూడా నేను కాను ఎందుకు నేను కాను ఆనందమయం నేను కాను ఎందుకనంటే వస్తేనే ఆనందంగా ఉంటాను రాకపోతే దుఃఖంగా ఉంటాను దట్ ఈజ్ నాట్ మీ వచ్చినా రాకపోయినప్పటికీ చిదానందరూపహ శివోహం శివోహం కాబట్టి నేను ఆనందమయం కూడా నేను కాను అంతేకాదు నా వాక్ పాణిపాదౌ నచ ఉపస్థ పాయు అంటే ఇక్కడ పైన జ్ఞానేంద్రియ పంచకని చెప్పారు క్రింద శ్లోకంలో కర్మేంద్రియ పంచకం చెప్పారు కర్మేంద్రియాలు కూడా చూడండి నా ఇది కూడా ప్రాణంతో అవుతుంది ఎక్కువ గాలి ఉంటేనే మాట్లాడగలం ప్రాణం లేదనుకోండి మాట్లాడలేం అలాగనే పాణి పాదౌ చేతులు కదపాలంటే కూడా శక్తి శక్తి దేని నుండి వస్తుంది గాలి ప్రాణమే శక్తి ప్రాణశక్తి ఉండాలండి ఎన్నడా ప్రాణం ఇలాదో ఆ ఎన్న ఊరిల్లాదో ఆ మాదిరి ఇప్పుడు ఇప్పుడు నడకరే ఇప్పుడు పిడికిరే ఇలా పట్టుకుని ఇలా ఎలా పట్టుకున్నాడు ఎన్న ఎన్న శక్తి ఇల్లియా అంటారు శక్తి దేని వల్ల వస్తుంది ప్రాణం కాబట్టి వాక్కి ప్రాణమే పానికి పాదం ప్రాణమే పాదము బాగా నడవాలనుకుని స్టిఫ్గా దానికి ప్రాణమే అలాగనే పాయు ఉపస్థ మూత్రేంద్రియ మూత్ర విసర్జన చేయాలన్నా ప్రాణమే మల విసర్జన కావాలన్నా ప్రాణమే అన్నిటికీ ప్రాణమే అంటే ఈ రెండో శ్లోకం అంతా కూడా ప్రాణం ప్రాణం ప్రాణం ప్రాణం మీద పెట్టావు ఎందుకని ఎనకు ప్రాణం అంటాం కదా అందుకని అదే నువ్వు కాదు అని వెనక ఇదిన్నా ప్రాణన్ Idiot fellow, no pranam, pranam, pranam, you you are are not prana, atma ఇది ప్రాణం ఇవం రష్టం ఇష్టం కొరవ ఇష్టం ఇది ప్రాణం అప్పుడ యార ఇష్టం ఎనకి ఇది ప్రాణన్ అప్పుడు ఇసం హే నా ప్రాణ యు ఆర్ నాట్ దట్ సర్ అది కాదు అందుకనే ఇక్కడ నా పాణి పాద పాయు ఉపస్థాలు ఈ పంచ కూడా ప్రాణం మీదనే ఉంది ప్రాణశక్తి వలనే నడుస్తుంది ప్రాణశక్తి ఉంటేనే మాట్లాడతాం లేకపోతే నీరసించిపోయామనుకోండి ప్రాణశక్తి లేదనుకోండి ప్రాణ శక్తి కమ్మా ప్రాణం పిడికి ప్రాణం ప్రాణం ఉపస్తా పైు ఎలా ప్రాణం దా దిస్ రెండో శ్లోకం వేసి ప్రాణత్మల్ అటాక్ పన్న నాణవయూ పినే ప్రాణాస్టి ప్రాణం నంద ప్రాణం కడయాదు నేను ఆ ప్రాణం కాను కాబట్టి రెండో శ్లోకంలో ప్రాణ ప్రాణ సమూహాన్ని ఆయన ఏం చేశారు తీసి పారేశారు మరి నేనెవరు చిదానందరూపహ శివోహం శివోహం ఇప్పుడు మూడో శ్లోకంలో నౌ హీస్ అటాకింగ్ ఏమిటి మనోమయం మీద పడ్డారు బాగా చూడండి మనోమయం మనోమయంలో ఏముంది మనస్సులో రాగము ద్వేషము లోభము మోహం ఇవన్నీ దేని వికారాలు మనసు యొక్క వికారాలు అందుకనే రెండో శ్లోకంలో ప్రాణమయాన్ని తొలగించారు ఫస్ట్ శ్లోకంలో ఆల్మోస్ట్ మనకు సూక్ష్మ శరీరం స్థూల శరీరం ప్రాణమయ శరీరం అంటే దాని అన్ని ఇప్పుడు ఒక్కొక్కటి కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ వాట్ ఈస్ ప్రాణం అంటే పంచప్రాణాలు అలాగనే జీవుడు ప్రాణధారి వాణ్ణి తీసుకున్నారు అలాగనే సప్తధాతువులు ప్రాణంతోటే ఉత్పత్తి అవుతాయి అలాగనే పంచ కోశాలు అలాగనే వాక్ పాణి పాద పాయు ఉపస్థాలు పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ ప్రాణ సమూహాలే అది నేను కాను ఇస్ ప్రాణ సమూహం నేను కాను దాన్ని కొట్టేశారు ఇప్పుడు మూడో శ్లోకంలో ఏం చేస్తారు రాగము ద్వేషము లోభము మోహము భయము మదము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ధర్మము అర్థము కామము మోక్షము ఏతే ఆలోచనలు బుద్ధి పైన చెప్పారు మనోబుద్ధి చిత్తాహంకారం దాన్ని ఇక్కడ మూడో శ్లోకంలో హీజ్ అటాకింగ్ దట్ కాదు అని విన్ని చిత్త వృత్తులన్నింటినీ కూడా ఈస్ నౌ మేకింగ్ అస్ట్ టు సీ ఇది నేను కాను అని అదేమిటనేది మనం చూస్తాం